భ ప్రచున్న దేవానికి స్తోత్రం అబ్రహా సాకుల గొప్ప దేవ ఇజ్రాల్ మహాదేవ ప్రసన్న దీవ మీ కృపలో చిన్న గుంపుని జ్ఞాపం చేసుకోండి నా దేవానికి స్తోత్రం మరతని యశుప్రభ ప్రార్థనలు గడుపుణం మీ దిగిరండి ప్రస్తుతాత్మాభిషేకం నూతన అభిషేకం దయచేసి మత్యందర పట నడిపించి రాణిబిడ్డలు నడిపించి ఆటగిదారు కాల్చేసి ఆది ఉంటు మీరు మనీసిన ప్రసం సముద్రేను కొట్టబడే నెట్టబడే ఉండినప్పుడు ఖాళీ సముద్రకు అలలకు నేను నెట్టబడే కొట్టబడే ఉండినప్పుడు ఆదరించే దీని వాచము లేవనె దీని హసము అన్న కాళి సముద్రకు అలలకు నేను కొట్టబడే నెట్టబడే ఉండినప్పుడు ఆదరించేది నీ వాక్యము దేవన చెది హసము అన్నను యాహనూయా అనే యాహల నుయా కమల నెన్నికు తోటిని బొరపెట్టగానా మరయించి కమల నెనెన్నికు తోడని బొరపెట్టగానా మరయించి ఆదుకుంట నన్ను ఆదుకుంటేవి నీ కృపలో నన్ను పోషించివి ఆదుకుంటేవి నన్ను ఆదుకుంటవి నీ కృపలో నన్ను పోషించివి అలలుయా అలలుయా అలలు యా అలలుయా అలి సముద్రకు అదలకు నేను కొట్టబడే ఉండినప్పుడు అదిరించేది నీ వాక్యము తెని అసము అనను యాహలనుగా అనను యాహల నుయా ఈతటు రమ్మని పిలిచి తిని నిన్నీకు తోడుగా ఉన్నా తిని ఈతటు రమ్మని పిలిచి తిని నిడుగా ఉన్నా తిని నిన్ను నిన్ను ఆత్మల తెలుసుకుంటవి నీవే నసరం ఎరిగి అలులుయాలుయా అలలుయా రాజులలోని వేడుకున్నగా ఆహతలోని ఆశయించగా చూపితి తిని మహిమని కొడియారను ప్రభుయేసు అలులుయాలుయా అలలుయా కాలి సముద్రకు వెళ్లకు నేను కొట్టబడే నెట్టబడే ఉన్నప్పుడు ఆదరించేది నీ వాక్యము రేమనెత్తని అతము అలలు యాహలు అలలు యాహలు క్షమించుమా నే పాపిని దృష్టించుమా దోషిని క్షమించుమా పాపి దృష్టి నిర్దోషిణీ శిమీన్సు అందునికీ దృష్టి సగీ ఆదరి ప్రేమా అందీ దృష్టి సగీ ఆదరించిన ప్రేమా కొందరిలో విశ్వాసమో లేదని కనుగొనిన ప్రేమా కొందరిలో విశ్వాసము లేదని కనుగొనిన ప్రేమా తన రక్తపు దారలతో కడిగి పరమునకు జే చెటి ప్రేమా తన రక్తపుదారలతో కడిగి పరమునకు జే చెటి ప్రేమా పరమునకు జే చెటి ప్రేమా చిని దృష్టించుమా నిోషిని సిమించుమా మరణించినలా జరును మాటను సగిలిపిన ప్రేమా మన్నించుమని తందిని మాకురకై వేడిన ప్రేమా మన్నించుమణి తండ్రిని మాకురకై వేడిన ప్రేమా మన పాపములను బాప సిలువల కడ తేరిన ప్రేమా మన పాపములను బాప సివల కడ తేరిన ప్రేమా శిల్వలో కడతేరీన ప్రేమా క్షిమీన్సు పాపి దృష్టి సుమా నిర్దోషిని కనలే కని బుగని అంధకార ముంటిని నేనందీ శన్సు నిని దృష్టి సుమా నిదోషిణీ శమీన్సు అుయా హల్లేప్రభుల్ ఎల్లరూ స్థుతియించుడి వల్లపుని చర్యలను తిల్లకించి స్థుతించుడి బలమైనా పని చేయు బలవంతుని స్థుతించుడి ఎల్లరినీ స్వీకరించు ఏతించుడి రాజుల రాజైనలా నేలు హల్లే హల్లే దేవుని స్థుతించుడి తురతోను విన్నతోను ప్రభువుని స్థుతించుడి పాపమును తముతో ను స్థుతించుడి బూరతోనూ తాళముతో మ్రోగించి స్థుతించుడి నిరంతరము మారానీయేసుని స్థుతించుడి రాజుల రాజైన ఏసు రాజు భోజనులా Hallelujah, Hallelujah, God is born in the world. Surya Chandra, Raila, God is born in the world. Roodayamunu, Beliginchena, Jesus is born in the world. అగ్నిగడ వండ్ల రమిరుం కర్తను స్థుతించుడి హృదయమును ఛేదించిన యేసుని స్థుతించుడి రాజుల రాజైన ఏసు రాజు భోజనులా నేలు హల్లెలుయా హల్లెలుయా దేవుణ్ణి స్థుతించుడివకులరా పిల్లలరా దేవుణ్ణి స్థుతించుడి జీవితమున్ ప్రభు పనికై సమర్పించి స్థుతించుడి प्रभुरा स्ुति आस्तुन ये सुन न कई अर्पी स्चु राजुलाज ये सुजु राजु भोजनला హల్లెలు హల్లెలు దేవుని స్తతి చుడి అగధ మైనా జలములరా దేవుణ్ణి స్తుడి అలవలే సేవకులు లేచిస్తుతలరా పూర్వ రా దేవుని స్తీ చుడి పరమందు పరిశుద్ధులు ఎల్లరూ స్ రాజుల రాజన ఏ సురజు భూజన హల్లెలు హల్లే దేవుని స్తుతించుడి హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చరియలను తిల్లకించి స్ంచుడి బలమైనా పని చేయు బలవంతుని స్థుతించుడి ఎల్లరినీ స్వీకరించు ఏతించుడి రాజుల రాజైన ఏసు రాజు భోజనులా నేలు హల్లెలుయా देुति चुड़ी ఆయని నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత స్తుతించెదను స్థుతించెదను ఆయనే జీవిత కాలమెల్ల స్థుతించెదను నా సంగీతము స్తుల మధ్యలో నీవాసం చేసే దూతలెల్లా పొగడే దేవుడాయనే స్తుల మధ్యలో నీవాసం చేసే దూతల పొగడే దేవు యనే వేడుచుండు భక్తుల మొరను విని వేడుచుండు భక్తుల స్వరము విని దిక్కులేని పిల్లలకు దేవుడాయని దిక్కులేని పిల్లలకు దేవుడాయనే ఆయని సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత స్తుతించేదను స్థుతించెదను జీవాధిపతియు ఆయనే జీవిత కాలమిల్ల స్థుతించెదను ఆయని సంగీతము ఇద్దరు ముగ్గురు నానా మమునా ఏకీ భవించిన వారి మధ్యలోనా ఇద్దరు ముగ్గురు నానా ఏకీ భవించిన వారి మధ్యలోనా ఉండేదానని నా మన యసుని ఉండేదానని నా మన యసుని కరములు తట్టి నిత్యం స్థుతించేదను కరములు తట్టి నిత్యం స్థుతించేదను ఆయన్ని సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాల మెల్ల స్స్తుతించేదను జీవాధిపతియు ఆయనే జీవిత కాల మెల్ల స్థుతించేదను ఆయన సంగీతము సృష్టికర్త క్రిస్తు యేసునామానా జీవిత కాలం ఎలా కీర్తించేదను సృష్టికర్త క్రిస్తు యేసునా మామూనా జీవిత కాలం ఇలా స్థుతించదను రాకడాలో ప్రభుత్వ ప్రభుతో నిత్యముందును ఉండును స్తుతించదము పొగడేదము మృక్యదముస్తుదము స్తుతించదము ఆయని నా సంగీతము బలమైన కోటయును జీవాది పతియు ఆయనే జీవిత కాల మెల్ల ఆయనే జీవిత కాల మెల్ల ఆయనే జీవిత కాలం ఎల్ల నా సంగీతము మహిమ పొందిన గొప్ప దేవాల్ తండ్రి మన వాక్యం ధ్యానిస్తున్న ప్రభా నడిపంపు దాయి నాకున్న ప్రతి సొంత తలపి ఆలోచన గద్దించి కొట్టి వేసి ప్రభావలకు చోటి నడుచుకోవడం ప్రభా యొక్క ఆత్మచిత నడిపింపండి ప్రభా నీ యొక్క తలంపుల చేతటిని తాకిం స్వస్థపరిచే ప్రభా నీ యొక్క నోటి మాటలు నడిపట్టి మనకి ప్రార్థిస్తుంది ప్రభా మన ప్రతి వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రభా వారిని యొక్క పరిశుద్ధత్మిక వారనే మాకు నడిపింపుతండి ఇవన్నీ ఆత్మ చేతనే మేము ముందుకు వెళ్ళాలి ప్రభా కాబట్టి ప్రభా మీరే మాలో ఉన్నారని మేము విశ్వసిస్తూ మేము నమ్ముతూ ప్రభావాడు మరి ప్రార్థిస్తు ప్రభావం యొక్క పరిశుద్ధత్వం వెళ్ళినప్పుడు ప్రభావం చేత నడిప నడిపి దయచేశారు అని ప్రభా నేను విశ్వసిస్తూ నమ్ముతూ ప్రభా మరి మీరే మాకు తోడీ నడిపించారని చుక్క ప్రార్థిస్తుండ్రీ ఆన్లైన్ ప్రావర్ట్స్ ట్వంటీ ట్వంటీ సెవెన్ అందులో దానికంటే ముందు మనం చూసుకోవాల్సింది ఏంటంటే మత్స్య సుమార్తలు మనకి నాలుగో వచ్చినంలో మాథ్యూ ఫోర్త్ చెప్తా అందులో మనకి ఏమన్నారంటే దైవుడు సెల్వ మరణం అంటే ఆయన తండ్రి బాప్తిజం పొందినాక ఇంకా ఆత్మ చేత అంటే అప్పుడు ఏసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యంలో కొనిపోబడను నలవది దినములు నలభై రాత్రులు ఉపవాసం ముండిన పీమట ఆయన ఆకలిగునగా గుణగా ఆయన యుద్ధకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టె అగులంట్లో ఆజ్ఞాపించే అంటే ఈ వర్డ్ నేను ఎందుకు చెప్తానంటే ఆ ఇప్పుడు మన మంత్రం కూడా దేవుని పరిశుద్ధత్వం పొందుకున్నాక మనం ముందుకు సాగేటప్పుడు మనకు సమల కంపల్సరిగా శోధన అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏమని చెప్తుందంటే ఆ శోధకుడు ఆయన యద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే అని ఇక్కడ ఆ అంటే దుష్టుడు దేవుణ్ణి అంటున్నా ఆ దేవుణ్ణి ఎలా ప్రశ్న వేస్తున్నాడు అంటే ఆ దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళని రొట్టెలు అగ్గునట్లు అని అంటే చూడు దుష్టునికి కూడా తెలుసు అండ్ నిజమైన దేవుడు ఏచు ప్రభు అని అని ఈ లోకంలో పుట్టబోతుండని కూడా దుష్టు తెలుసు అన్ని తెలిసినాక కూడా ఈ క్వశ్చన్ ఎలా వేస్తుందంటే ఈ రాళ్ళని రొట్టె అగు నోట్లో ఆజ్ఞాపించుకొని అది తినుమని చెప్తున్నారు కదా కానీ దేవుడు ఇక్కడ మంచిగా చెప్తున్నాడు ఏమని అంటున్నా ఆ సిక్స్త్ వచ్చిన దేవుడు ఒక వర్డ్ చెప్తాడు ఏమని అంటే మనుషులు ఎట్లంటే ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతి మాట జీవించును అని అంటున్నారు కదా దేవుడు ఇక్కడ ఆ చూడండి పూర్తి వచనం నుంచి చదువుతుంది ఒకసారి నేను ఆజ్ఞాపించను అందుకైనా మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చిన ప్రతి మాట జీవించును అని రాయబడి ఉండెను అంటే దేవుడు కూడా చెప్తున్నాడు మనుషులు కూడా ఆ ఫుడ్ విషయమై బ్రతకడం కాదు కానీ అంటే ఫుడ్ శరీరానికి ఎంతగాలో అంత మనం తీసుకోగలుగుతాము తింటాము అది మనకు దేవుడు అది వేరు కానీ ఇది ఆత్మీయంగా అనమాట ప్రతిది మనం ఆత్మీయంగా అర్థం చేసుకుంటున్నాం కాబట్టి మన ఆత్మకి కావాల్సింది ఏంటంటే జీవ ఆహారం అనమాట దేవుని ఇచ్చిన ప్రతి మాట అని ఇచ్చిన ప్రతి మాట వలనే నరులో అయితే ఇక్కడ ప్రతి మాట వలన జీవించును అంటే మనుషులు ఏ విధంగా జీవిస్తారు అని అంటే ఇప్పుడు ప్రావర్బ్స్ ట్వంటీ తెలుసు తెలిసి కూడా అన్ని క్వశ్చన్స్ వేస్తుంది దేవునికి మన దేవుడి ప్రతి సమాధానం ఇచ్చే దేవుడు కాబట్టి క్రైమన్ చెప్తున్న ట్వంటీ ట్వంటీ సెవెన్ లా నరు ఆత్మ అంటే నరుని ఆత్మ ఎగువ పుట్టించిన దీపము అది అంతరంగం అంతా అంటే చూడండి మనం ఇప్పుడు దేవుని బిడ్డలము మరి ఇది శ్రీమల టైము మరి ఈ టైంలో అందరూ దేవుణ్ణి హత్తుకొని జీవించడానికి ఎంతో ప్రయాస ఆయన పరిశుధత్వం పొందుకోడానికి ప్రయాసపోతున్నది కదా మనకు ఆ దేవుడు ఏమని చెప్పిండు ఆ యోహన్ శువార్త ట్వంటీ ట్వంటీ వన్ లో మనకు తెలుసు ఆ ఏంటంటే ఆయన పరిశుధత్వం పొందుకొని ప్రకటన చేయమని చెప్పినారు అయితే ఇక్కడ దేవుడు ఏమని చెప్పి అంటే ఆ ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుధత్వం పొందుడి అంటే పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాతనే దేవుని యొక్క శువార్త ప్రకటన చేయడానికి ముందుకు వస్తాం అనమాట ఎందుకనంటే ఇక్కడ అంతరంగము శోధింపబడుతున్నది ఎందుకు అంతరంగం చోధింపబడుతుందంటే ఇప్పుడు లాస్ట్ మూమెంట్ మనకు కావాల్సిన జీవాహారము దేవుని యొక్క వాక్యం అనమాట ఈ వాక్యం మన హృదయం నుంటే దేవుని యొక్క పరిశుధాత్మ మనలో ఉన్నట్లే అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలో ఉంటేనే మనం అన్నిట్లో ముందుకు వెళ్ళగలుగుతాం లేకపోతే మోసపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే దుస్తుడు కూడా వాక్యం చెతనే కొడతాడు కదా దుస్తుడు వాక్యం చిత్రం కొడుతుంది అందుకే ఇక్కడ మాథ్యూ ఫోర్త్ చాప్టర్ మనకు తెలుస్తుంది ఆయన చుడు దేవుని కుమారుడు అని దుష్టుడు అంటున్నాడు అంటే ఆయన ఏసీ అని తెలిసి కూడా ఆయన ఈ లోకంలో పుట్టబోతున్నాడని తెలిసి కూడా మళ్ళీ ఇంకా ఆయనని చంపడానికి చాలా ప్రయత్నాలు చేసి దేవుని చంపడానికి ఆయన అవకాశం దొరకలేదు దేవుడు చివరికి మన కోసము మరి మన ప్రతి పాపం కోసమైన సినిమా మరణం పొందినడు తిరిగి లేచిన దేవుడు కంపటి ఆయనని చెప్తున్నాడు ఏంటిదంటే దుస్తుడు కూడా వాక్యం చేతనే మనల్ని కొట్టాడు కదా ఇప్పుడు రెండు గుంపులు ఉన్నాయి సర్పములు తెలుగు వాళ్ళు ఏం చేస్తారు ప్రతి ప్రశ్నలు వేస్తూ ఇప్పుడు మనము ఉన్న కాలమే అది చాలా మంది క్వశ్చన్స్ వేస్తుంటారు వాటికి సమాధానం ఇవ్వాలి అని అంటే మనము దేవుని అడిగితే దేవునికి కూడా మనం ప్రశ్నలు వేసినప్పుడు దేవుడు మనకు సమాధానాలు ఇస్తాడు ఎందుకని సమాధానం దేనికోసం ఇస్తున్నాడు అంటే ఈ వాక్యం పరంగానే ఇస్తున్నాడు ఆయన మాకు సమాధానము ఏదో అడుగుతున్నాం కదా దేవుడు సమాధానం ఇస్తున్నాడని కాదు ఆయన సమాధానం ఎందుకు ఇస్తున్నాడు అంటే ప్రతి వాక్యము ఆయన సమాధాన కర్త ఆయన అన్నింటిలో విజయం పొందిన దేవుడు కాబట్టి మనం కూడా ప్రతి విజయం పొందాలంటే ఈ వాక్యంలో నానభర్తనే అనే పరిశుద్ధత్వం మనలో ఉంటేనే సర్వసత్యంలోకి ఆయన నడిపిస్తుంది అనమాట అందుకే ఇక్కడ ఏమని నరుని ఆత్మ ఏవో పెట్టిన దీపం అని అంటే మనకు ఆత్మని ఇచ్చిందే దేవుడు మరి మన అంతరంగాన్ని శోధించడానికి పంపించేది కూడా దేవుడే కాబట్టి మనం ఆ శోధనలో విజయం పొందాలి అనంటే మనకి కంపల్సరీ అయిన కృప అనేది మన మీద ఉండాలి కృపా సత్యములో మన మీద ఉంటేనే మనం ప్రతి విషయంలో విజయం పొందగలుగుతాము ఆయన కూడా మనకు సాయం చేయడానికి దేవుడు ముందుకు రాగలుగుతున్నా అంటే మనం ప్రతిది ఆయనకి ఆశ చూపిస్తేనే ఆశతో మనం పూజను ప్రార్థన చేస్తాయని మన మధు దేవుతుడు అందుకే ఆయన చెప్తున్నాడు పరిశుద్ధాత్మ పొందుకోమంటాం చువాత ప్రకటనలు చేయమంటాను మన అంతరంగాన్ని కూడా శోధిస్తూ ఉంటామంటే అంటే ఈ టైంలో విశ్వాసంలో అంటే మన అంతరంగంలో దేవుడు గైడ్ చేసి నడిపిస్తుంటాడు కానీ కొన్ని కొన్ని విషయంలో మనం ఎట్లా అంటే ఆత్మ మరి శరీరంలో ఎప్పుడు యుద్ధం చేస్తూ ఉంటాయి కాబట్టి ఎక్కువ ప్రిఫరెన్స్ మనం ఆత్మకి ఇవ్వకుండా ఆ మన ఆలోచన ప్రకారంగా వెళ్తుంటాము అందుకే మన దేవుడే అంటుండవు ఆత్మ ఎహో పెట్టిన దీపము అంటే దేవుడే మనకు ఆ మన ఆత్మకి అనే దీపం అనేది ఇచ్చిండవు ఇచ్చింది కాబట్టి మనం వెలుగుతున్నాము మనం జీవించుకోగలుగుతున్నాము తినగలుగుతున్నాము అందరిని చూడగలుగుతున్నాము అందరితో మాట్లాడంతో అన్ని చేయగలుగుతున్నాము కానీ మన అంతరంగాన్ని శోధించేవాడు ఎవరు దేవుడే కాబట్టి ఆయన మన ప్రతి అంటే ఈ చివ దినంలోనే ఆయన ప్రతి వారిని ప్రతి విశ్వాసంలో మనము విశ్వాసంలో పెరుగుతున్నామా సన్నగిలిపోతున్నామా ఎట్లున్నామా ఇదే చీవర్ టైం అనమాట ఎందుకంటే ఆయన అన్నాడు కదా విశ్వాసంలో మీరు ఒక మనకు మ్యాథ్లో ప్రశ్న వేసినట అంటే అందరిలో దేవుని ప్రేమ ఉండాలా విశ్వాసంలో మనము స్థిరమైన మంచి కలిగి ఉండాలా అందుకే ఆయన అంటున్నా అంతరంగాన్ని శోధించడం అన్నట్టు ఎందుకనంటే ఆయననే పెట్టినమాట దేవుని యొక్క పరిశుభత్వం పొందుకుంటేనే ఇవన్నీ మనం చేయగలుగుతాము అందుకే ఆయన అంటుడు మన అంతరంగాన్ని శోధించేది దేవుడే కాబట్టి మనం ప్రతి విషయంలో విజయం పొందాలా ఎందుకంటే ఇక్కడ అదే చెప్తుండే యోగు థర్టీ టు లో కూడా ఆయన అంటడం అయినను నరులలో ఆత్మ ఒక్కటయ్య ఉన్నది సర్వశక్తులు దేవుని ఊపిరి వారికి వివేచన కలగజేయను చూడండి ఆ అంతరంగంలో ఉండే ప్రతి విషయంలో శోధించేది దేవుడే ఎందుకంటే దేవుడు ఆగ్నేయిస్తున్నది మన దగ్గరకు వస్తుంది ఇప్పుడు యోగో విషయంలో కూడా అంతే కదా యోగు విషయంలో దేవుడు ఆగ్నేయిస్తున్న దృష్టి అనేది యోగో దగ్గరకు వచ్చింది దేవుడు ఆగ్నేహ ఇవ్వకపోతే అది రాకపోతుండే కాబట్టి ఇక్కడ కూడా అంతే ప్రతి విషయంలో మనం విశ్వాసంలో స్థిరంగా ఉన్నామా లేదా చూసుకోడానికి ఒకటే దేవుడు మన ప్రతి అంతరంగానే ఆయన శోధిస్తూనే ఉంటాడు అనమాట ఎందుకంటే ఆయననే దీపం ఇచ్చిండు మరి మన అంతరంగాన్ని ఆయనే శోధించాలా కాబట్టి ఆయన ఇది ఇక్కడ కూడా అదే చెప్తున్నా అయినను నరు నరులలో ఆత్మ ఒకటై ఉన్నది సర్వశక్తిని దేవుని ఊపిరియే వారి వివేచన కలగజేయను అంటే సర్వశక్తిని దేవుని ఊపిరి మనలో ఉంటుంది కాబట్టి వివేచన కలుగుతుంది ఒకవేళ మనం దేవుని యొక్క పరిశుద్ధత్వం మనం ఎలా సత్యాన్ని గ్రహించుకో గ్రహించగలుగుతుంది కదా ఇప్పుడు లోకంలో ఎక్కడ చూసినా ఆ దేవుని బిడ్డలున్నారు క్రైస్తవులు ఎంతో మంది ఉన్నారు కానీ ఎంతో మంది బిలాంబోధల్లో ఉన్నారు అలా చాలా మంది గుడ్డిగా నమ్ముకుంటూ వెళ్ళిపోతున్నారు అదే దేవుని యొక్క పరిశుద్ధాత్మ వాళ్ళందరూ పొందుకొని ఉండుంటే వాళ్ళు అలాంటి తప్పు బుధలు పోయే కాదే కాదు అందుకే దేవుడు చెప్తున్నాడు నా ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మ పొందుకోమంటున్నాడు తర్వాత ఆయన శువాత ప్రకటన చేయమంటున్నాడు అంటే దేవుడు ఇచ్చిన పరిశుధాత్మ పొందుకుని మనం శువాత ప్రకటన చేస్తేనే అప్పుడు సర్వశక్తులు దేవుని యొక్క ఊపిరి మనలో ఉంటుంది అప్పుడు మనకు వివేచన కలగజేయబడుతుంది అప్పుడు ఆ వివేచన అనేది మనకు ఉంటుంది ఆ టైంలో అప్పుడు మన తెలిసిపోతుంది ఇది మోసకరమైన బోధ ఇది సత్యమైన బోధ అని మనకు ఆ క్షణమే దేవుడు మనకి అర్థం చేపిస్తుంటాడు ఎందుకంటే ఈ కాలంలో చూస్తున్నా ఎక్కడ చూసినా దేవుని బిడ్డలు ఉన్నారు చాలా మంది ఉన్నారు లేరనే కాదు కానీ దేవుని చోత ప్రకటన చేస్తుంది కాని ఎవరు ప్రకటన చేస్తున్నారో ఏందో ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి అంటే మనకి దేవుని యొక్క వాక్యం ద్వారానే ముఖ్యంగా దేవుని యొక్క పరిశుద్ధత్వం మనలో ఉంటేనే తెలియజేయబడుతుంది ఈ బోధ ఎలాంటిది ఈ బోధ ఎలాంటిది అని కదా ఎందుకంటే దుష్టునికి కూడా ఆ అర్థమైపోతుంది ఎట్లా అంటే ఈజీగా మోసం చేయవచ్చు అని ఆలోచన చేస్తుంది అందుకే ఎందుకంటే ఆ దేవుని కుమారుడు అంటే పర్లోక రాజ్యంలో యుద్ధం ఎప్పటి నుంచి జరిగింది కాబట్టి ఆ దుష్టుడు కూడా వాక్యం మన తెలుసు అంటే దానికి కూడా వాక్యం ఎవ్రీథింగ్ తెలుసు అది కూడా అభిషేకం పొందుకుంది అది కూడా అన్ని చేసింది ఆ దానికి దేవుని దగ్గర యుద్ధం చేసింది ఈ లోకం మీదకి దేవుడు వాడేసింది దాంతో మనకు తెలిసిన స్టోరీయే దేవుని యొక్క సత్యం అంతా మనకు తెలిసిందే కాకపోతే ఇక్కడ ఏందంటే ఆ దుష్టుడు కూడా వాక్యం చేతనే కూడతాడు వాక్యం వాక్యం చేతనే మోసం చేస్తుంటాడు అనమాట ఎందుకంటే ఇప్పుడు లోకంలో అదే జరుగుతుంది ఎక్కడ చూసినా క్లాస్ ఉన్నారు ఆ మనకు ఫస్ట్ వ్యవహానంలో కూడా ఉంటది యాంటీ క్రాస్ట్ విషయంలో మనకు అక్కడ కూడా తెలిసిపోతుంది అంటే దుష్టుడు కూడా వాక్యం చేతనే కొడతాం కాబట్టి ఆ వాక్యాన్ని మనం ఎట్లా తెలుసుకో తెలుసుకోవాలి కాబట్టి దేవుని వాక్యం చేతనే మనుషులు అంటే దేవుని యొక్క వాక్యం చేతనే మనుషులు మనుషులు కూడా మనకు ప్రశ్నలు వేస్తూ ఉంటారు అనమాట వేసే ప్రతి ప్రశ్నకి మనం సమాధానం ఇయ్యాలి కరెక్ట్ గా అని అప్పుడు మనకు కావాల్సింది ఏంటి దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలో ఉంటేనే అప్పుడు ఆ జవాబు అనేది కరెక్ట్ గా ఇవ్వగలుగుతాము మోసపోమప్పుడు మనము ఎవరైనా మోసపోయేటోళ్ళు ఉంటే కూడా వాళ్ళని అందులో నుంచి బయటకు తీసుకురాగలుగుతాము ఎందుకంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలో ఉంటేనే అందుకే ఆయన అంటాడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ పొందుకోండి అప్పుడు ఆయన సత్యం మనకు అర్థమవుతుంది మనం అనేకులు దేవుని యొక్క సంతే ప్రకటింప చేయగలుగుతాము ఎందుకంటే మనల్ని మోసం చేసేది దుష్టుడు కాబట్టి ఆ దుష్టునికి అవకాశం ఇవ్వద్దు మరి ఆయన ఇచ్చిన రక్షణ ఆయన ఇచ్చిన ఆ యొక్క పరిశుద్ధాత్మ పోగొట్టుకోకుండా ధైర్యంగా మనము ఇంకా ఎక్కువ యుద్ధం చేయాలంటే ఆయన ఆత్మ దినదినం దినం పొందుకుంటూనే ఉంటాడనమాట పరిశుద్ధాత్మ ఎందుకంటే దేవుని పరిశుద్ధాత్మ మనలో ఉంటదంటే మనం ఎప్పుడు మోసపోము దేవుని యొక్క పరిశుధాత్మ మనలో ఉంటే మనము ఎప్పటికీ మోసపోము అందుకే దేవుడు అక్కడ చెప్తున్నాడు మాథ్యూ ఫోర్త్ చాప్టర్ మనం అంతా చదివినప్పుడు మనకు అర్థమవుతుంది అందుకే ఇక్కడ దేవుడు ఏమంటాడంటే యోగ థర్టీ టూ ఎయిత్ ఎయిత్ నరులలో ఆత్మ ఒకట ఉన్నది సర్వశక్తులు దేవుని ఊపిరి వారికి వివేచన కలగజీవును దేవుని యొక్క దేవుని ఊపిరి మనలో ఉంటుంది అంటే దేవుని ఊపిరి అంటే ఆయన పరిశుద్ధాత్మ మనలో ఉంటేనే ఊపిరి ఆయన వర్డ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అంటే దేవుడు ప్రతి మాట మన యుద్ధల పలకడ మనం రాసుకుంటేనే ఆయన ఇచ్చిన ప్రతి వర్క్ వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటేనే ఆ వివేచన అనేది మనకి కలగజేయబడుతుంది ఎందుకనంటే అప్పుడే కదా మనం తెలుసుకోగలుగుతాము ఇది రైట్ స్టెప్ ఇది రాంగ్ స్టెప్ అనేది ఎందుకంటే ఆయన అదే అంటున్నాడు పశుధత్వం ఆ క్షణంలో కంపల్సరీ మనకు అర్థమవుతుంది దేవుని యొక్క సత్తి మనలో ఉంటే అందుకే ఆయన చెప్తున్నాడు అనమాట ఎందుకంటే సర్వశక్తిని ఊపిరి మనందరిలో ఉండాలి ఆయన పరిశుధాత్మ మనందరిలో ఉంటేనే మనము ముందుకు వెళ్ళగలుగుతాము ఆయన పరిశుధాత్మ లేకపోతే అది మధ్యలో స్టాప్ అయిపోతుంది అందుకే ఆయన అంటున్నాడు పరిశుధాత్మ పొందుకుండా ఆయన సత్యన అనేకలకు ప్రకటన చేయమంటున్నాడు ఇక్కడ కూడా దేవుడు ఒకటే చెప్తున్నాడు ఆయనను నరులలో ఆత్మ ఒక్కటై ఉన్నది అందరికీ దేవుడిచ్చే ఆ పరిశుద్ధాత్మ ఒకటే ఆయన ఆదరణకర్త కాబట్టి మనకు ఆధారంగా ఆ ప్రతి చోట్ల ఆయన మనకు సహాయపడాల ప్రతి మనతో ఉండాలి అని అంటే ఆత్మ ఒకటై కాబట్టి సర్వశక్తిని దేవుని ఊపిరి మాత్రమే మనకు వివేచన కలిగ అందుకే ఆయన అంటున్న యోగు తట్టి తట్టి పోల దేవుని ఆత్మ మనల్ని సృజించాను సర్వశక్తుని యొక్క శ్వాస జీవం ఇచ్చాను చూడండి దేవుని యొక్క ఆ అంటే దేవుని ఆత్మ నన్ను సృజించను సర్వశక్తుని యొక్క శ్వాస నాకు జీవమిచ్చను అంటే దేవుని ఆత్మ ద్వారానే మనము ఇక్కడ పుట్టినము అంటే దేవుడు ఎప్పుడైతే మనలో ఉన్న డస్ట్ ని తీసేసిందో మనకు ఎక్కడంటే జెనోసిక్స్ టూ సెవెన్ లో ఉంటారనమాట దేవుడు ఎవోవా నీలమటితో నరుని నిర్మించి వారి నాశకనంతరంలో జీవవాయుదగా నరుడు జీవాత్మయను అని అందులో ఉంటుంది కదా అంటే ఎప్పుడు దేవుని ఆ దేవుడైన ఏవోవ నీల మటితో నరుణ్ణి నిర్మించండి దేవుడు అంటే మనం తయారు చేయబడిన వాళ్ళం అంటే మటితో తయారు చేయబడిన వాళ్ళమే కానీ నాచికనందరం ఆయన జీవవాయుద్దగా మనకేమొచ్చింది జీవాత్మ అయను అని అంటే జీవాత్మ మనకి ఎప్పుడు వస్తుంది అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనం పొందుకున్నప్పుడే ఆయన జీవాత్మ మనలో ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుంది అందుకే ఆయన ఆ దేవుని ఆత్మ నన్ను సూచించను సర్వశక్తుని యొక్క శ్వాసనకు జీవం ఇచ్చను అంటే సర్వశక్తుని అంటే ఆయన ఒక్కడే ఇంకా ఈ లోకంలో ఎవరు కూడా లేరు ఆయనంత పరిశుద్ధుడు ఆయనంత ప్రకాశవంతుడు ఆయన ఆచ ఆశ్చర్యకరడు ఆలోచన కథ మరి సమాధానముకు అంత గొప్ప కాబట్టి ఆయన సర్వశక్తుడు ఆయన కాబట్టి ఆయన నుంచి మనకు జీవము ఆయన ఇచ్చింది జీవం మనకు అదే అందుకే ఆయన చెప్తాడు అనమాట మనకి ఎక్కడ చెప్తాడు ఫస్ట్ కొరింత సెకండ్ చాప్టర్ మనకు ఆ దేవుడు ఒక మర్మం అనేది పెట్టింది ఆ మర్మం ఏంటంటే మనకు ఫస్ట్ కొరంతియన్ సెకండ్ చాప్టర్ టెన్త్ వచ్చాలా ఉంటాయి అన్నమాట దేవుని జ్ఞానము దేవుని జ్ఞానము ఆత్మ అయినట్లుగా ఈ జ్ఞానము మరుగై ఉండను అంటే జగతి పునాది ముందే అంటే దేవుడు మనల్ని ఆ జగతి పునాది వెయ్యక మునిపై మనల్ని ఏర్పరచుకున్న దేవుడు కాబట్టి కంపల్సరిగా ఆయన పరిశుద్ధాత్మ చిత్ర మనకు నడిపింపు అనేది మనకి ఇచ్చిండు అంటే ఇక్కడ మర్మం ఏందంటే ఆ జగతి పునాది వెయ్యక మునిపై మనల్ని ఎప్పుడూ ఏర్పరచుకున్నాడు మళ్ళీ మనల్ని ఇక్కడ పుట్టించున్నాడు అని కేవలం ఆయన సత్యాన్ని అనేకులకు ప్రకటన చేయడానికి ఆయన మనల్ని పుట్టించున్నాడు అందుకే ఆయన సత్యాన్ని మనం అనేకులకు ప్రకటింప చెయ్యాలి అని అంటే కంపల్సరిగా ఆయన వైశద్ధత్వం మనం పొందుకోవాల ఎందుకంటే ఈ చివరి దినంల ఆ అంటే దాని టైం కూడా అయిపోతుంది చెప్పేసి అనేకులను మోసం చేయడానికి వెళ్తుంది ఎందుకంటే ఇప్పుడు రంగరంగ మరి క్రైస్తవుల మీద ఎగబడడం జరుగుతుంది ఒకరి మీద ఒకళ్ళ అబద్ధం ఆడడం ఈ లోకము ఆల్రెడీ మనకంతా తెలుసు ఎంత అపవిత్రంగా ఉంది లోకం అంతటా ఆ చాలా ఘోరంగా ఉంది లోకం అంతట కాబట్టి ఆయన ఎక్కడ మోసపోద్దు అని చెప్పిన ఎక్కడ మోసపోద్దు అనేసి ఆయన ఎప్పటి నుంచి మనకు చెప్తున్నా అనమాట పరిశుద్ధాత్మ పొందుకుని సర్వ ఆయన సర్వశక్తి అనేకులకు ప్రకటింప చేయమని ఎందుకంటే ఆయన ఆత్మ మనలో ఉంటేనే మనము స్థిరమైన మంచు కలగలుగుతాం అప్పుడే కదా మనము ఇష్క మీద కాకుండా రాళ్ల మీద ఎల్లు కట్టుకున్న ఉండగలుగుతాము కదా మాథ్యూలో మనకు చెప్ప చెప్పబోతుంది ఆ బి ఆన్ఏ రాక్ అనమాట ప్రతిదీ ఏమంటారంటే ఉష్క మీద కట్టుకోకుండా మన ఇల్లు మనము స్థిరంగా రాక్ పైన కట్టుకోవాలా అంటే బండ మీదనే కట్టుకోవాలి ఇల్లుని బండీద కట్టుకోవాలంటే దేవుని యొక్క పరిశుద్ధత్వం మనలో ఉంటేనే సర్వసత్యాన్ని అనేకలకు ప్రకటింపచగలుగుతాము ఆయన మన అంత శోధించిన మనకు విజయం అనేది ఇచ్చేది దేవుడే ఎందుకంటే ఆయన కృపా సత్యము మనకి ఎల్లపు తోడై ఉంటుంది అందుకే ఆయన మనకి ఇక్కడ చెప్తాను అన్నమాట రావాక్స్ ట్వంటీ ట్వంటీలోనే ఉంటుంది కృపా సత్యమును రాజును కాపాడును కృపా వలన అతడు తన సింహాసనముకు స్థిరపరచుకును చూడండి ఎప్పుడైతే మనము ఆయన మాటని అనుసరించి అప్పుడే మనకు ప్రతి అనేది చే అందుకే కదా ఆయన అంటున్నారు కదా జగత్ నాది వెయ్యక ఎప్పుడు ఎప్పుడో మనల్ని ఆయన దాచిపెట్టుకున్నాడు మరి ఆయన ఈ లోకం మనల్ని పంపించినాడు అని అంటే మనము ఒక్కటే ఆయన సర్వసత్యమైన ప్రకటింప చేయాల అప్పుడైతేనే ఆయన బిడ్డలాగా మనం ఉండగలుగుతాం ఎందుకంటే లాస్ట్ డేసెస్లలో ఇంకా దేవుని యొక్క అక్కడ చాలా తూలలు ఉంది కాబట్టి ఆయన పనులు మనం నిఘ్నమైపోవాలని అంటే మరి దుస్తుని మనము కుట్టాలా దుస్తుని కొట్టాలా వాటిని కాలక్రిందేసి తొక్కాలి అని అంటే మనకు కావాల్సింది ఏమిని యొక్క పరిశుద్ధాత్మ అనే పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనం దినదిన పొందుకుంటామో అప్పుడే మనము ఇంకా స్థిరంగా తయారు అంటే స్ట్రాంగ్ గా తయారవుతాము ఇంకా ఎందుకంటే మనకు ప్రతి కళ్ళలోనే కానీ దర్శనంలలోనే కానీ ఏ విషయంలోనే కానీ మనకు తెలియజేయబడుతుంది ఇది మోసము ఇది దేవుడి నుంచి కలిగిందా ఇది నుంచి కలిగిందా కదా ప్రతిదీ ఎందుకంటే ఆ అదృష్టుడు ఎట్లా మోసం చేస్తున్నాడంటే ప్రతి వారిని మోసం చేసుకుంటూ వస్తున్నాడు అందుకే చాలా మంది మోసం లేలా పడిపోతున్నవి ఎక్కడ చూసినా మోసం లేలా పడిపోతున్నాడు క్రైస్తవుల ఇక్కడ చూసినా నేను వింటున్నాను కదా నేను ఇక్కడ నా దేవుని యొక్క స్వాత ప్రకటన చేస్తాను కదా నువ్వేమో ఇట్లా చెప్తే వాక్యాలు వాళ్ళేమో ఏంది ఇలా చెప్తారా అని అంటారు అంటే అక్కడే అర్థమైపోతుంది వాళ్ళు ఎంత మోసం చేస్తున్నారు జనాలని ఆ అంటే ఇప్పుడు ఎట్లయిపోతుంది దేవుని యొక్క సత్యాన్ని అనేకులకు ప్రకటన చేస్తే కూడా వాళ్ళు ఇంకా దేవుణ్ణి దేవుడు సాక్ష్యం అక్కడ ఆ దేవుడే ప్రతిదీ కానీ వాళ్ళు ఎట్లైపోతారు అంటే దేవుణ్ణి అబద్ధం చేసేస్తున్నారు అందుకే దేవుడు అంటుంటే పరిశుద్ధత్వం పొందుకోమంటున్న సర్వసతాన్ని ప్రకటింప చేయమంటు ఎందుకంటే నేను ఇక్కడ మా ఇంటి చుట్టుపక్క అంటే మా చుట్టుపక్కల ఎవరైనా అన్ని ఉంటారు కాబట్టి వాళ్ళకు నేను దేవుని తర్వాత ప్రకటన చేస్తుంటా పెండ్లీగా వెళ్తాట ఎప్పుడన్నా నాకు జాబ్ లేనప్పుడు నేను వెళ్ళి అక్కడ కూర్చొని మా ఫ్రెండ్స్ తో మాట్లాడేటప్పుడు కంపల్సరిగా నేను దేవుని తో అత ప్రకటన చేయడానికే ప్రయత్నిస్తుంటా ఇంకా వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇస్తుంటుంది వాళ్ళు అంటారు నువ్వేమో ఎంత డీప్ చెప్తావు దేవుని యొక్క వాక్యాన్ని కానీ ఇట్లా చెప్తారు నువ్వేమో ఇట్లా అంటావు వాళ్ళు ఏమో అట్లా అంటారు చాలా మంది ప్రభుని నమ్ముతా నమ్ముతారు కదా మీరు బొట్టు పెట్టుకోరా గాజులు వేసుకోరా అది వేసుకోరా ఇది ఏమేమో క్వశ్చన్ వేసుకుంటాను నేనైతే ఒక్కటే చెప్పిన దేవుడు చూసేది మీ శరీరాన్ని కాదు ఆయన నీ ఆత్మని చూసాడు నువ్వు ఆత్మీయంగా బలపడాలి అంతేగాని ఎవరో చెప్పిన మాట వినడం కాదు ఎవరు నీకు బలవంతం చే అంటే వాళ్ళు ఏమంటారు ఫోర్సబుల్ చేస్తున్నారు అని అంటున్నావు నేనన్నా మా దగ్గర ఫోర్సబుల్ ఉండదు దేవుని వాక్యము ఆ పోర్సబుల్ చేయ అంటే ఫోర్సబుల్ తో చెప్పిన వాక్యలుగా అవి ఇవి మావి దేవుడు ఎట్లా చెప్పారు అట్లనే మేము నడుచుకుంటాము ఎంతో మంది చాలా మందికి అన్యుల దేవుని యొక్క చోత ప్రకటన చేస్తున్నారు కరెక్ట్ కానీ వాళ్ళు ఎట్లంటే బలవంతం చేస్తున్నారు నేను వెళ్ళినప్పుడు వాళ్ళు అంటారు నీ దగ్గర బలవంతం అసలు కనిపించదు నువ్వు చెప్తే మాకు నమ్మకం వస్తుంది అని అంటారు వాళ్ళు కానీ వేరే వాళ్ళు చెప్పేటప్పుడు వాళ్ళు ఏమంటారు వీళ్ళేందేమో మాకు చాలా బలవంతం చేస్తున్నారు అని అంటారు అందుకే నాకు ఆ క్షణమే అర్థమైపోతే వీళ్ళ స్వార్థ ఎట్లా ఉందో వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు అందుకే దేవుడు చెప్తున్నాడు ఆయన పరిశుద్ధాత్మ పొందుకోమంటున్నాడు ఆయన సర్వత అనేకలకు ప్రకటన చేయమంటున్నాడు కాబట్టి మరి ఎంతో అన్నిలు ఉన్నారు కాబట్టి వాళ్ళు బయట ఒక మంది లోపల ఒక మంది మరి అన్ని మందాలు కలిపి ఒకటే మంద కావాలంటే ఇప్పుడైతే దేవుని యొక్క మనలో ఉండి నడిపిస్తుందో అప్పుడు అనేక ఆయన సన్నిధికి రాబడుతుంది అందుకే ఎవరిని ఫోర్సల్ చేయకుండా ప్రేమతో ఆయన సత్యాన్ని అనేకులకు ప్రకటింప చేద్దాము మరి దేవుని యొక్క పరిశుధాత్మ ఎల్లినప్పుడు మనం పొందుకుంటూనే ఉండాలా ఎందుకంటే గిన్నె మీద పొల్లిపోతూనే ఉండాలా ఇంకా కడవరీ వర్షం పొందుకోవాల సత్యాన్ని అనేకులకు మనం ప్రకటన చేయాలంటే కంపల్సరిగా ఆయన పరిశుధాత్మ పొందుకుని ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మరి దేవుడు ఈ చిన్న వాక్యం దాకా ఉన్నాయి శుద్ర ప్రేమల దేవా కృపణ తండ్రి దేవ యేసూ ప్రభాఖలేని వర్ధనాల ప్రభా దేవేసూ ప్రభా మీరెంతో జీవం కలిగిన దేవ ప్రభ నువ్వు సర్వశక్తి ఉదయ దేవుడో ప్రభా దేవాసూ ప్రభావం తండ్రి ప్రభా దేవాసూ ప్రభా ఇంతో గొప్ప దేవుడో ప్రభా కాబట్టి ప్రభా నీ కోసం ప్రభా అనేకులకు సత్యని ప్రకటించేయాల ప్రభా కాబట్టి ప్రభ ఎల్లప్పుడూ ప్రభా నిం ప్రభా యొక్క పరుషుధర్మ పొందుకొని అనేకులకు సత్యని ప్రకటింపచేయాల ప్రభా దేవాస ప్రభావ మరి మీద మాకు సహాయపడమని ప్రార్థిస్తాం తండ్రి దేవాయస నీ యొక్క ఆత్మ పొందుకోలేదో వారికి కూడా ప్రభాని యొక్క పరిశుద్ధాత్మచ్యతను నింపమని ప్రార్థిస్తుంది సహాయపడమని ప్రార్థిస్తుంది దేవానికి స్తోత్రండి పరిశుద్ధ సర్వశక్తి ముంచడానికి వద్రభ మరి నీ యొక్క పరిశుద్ధాత్మ ప్రభావ మాకు ఎల్లప్పుడు ప్రభా ఆధారాన్ని ఇస్తుంది ప్రభా దేవ మారి మేము ఎక్కడ మోసపోదంటే ప్రభాని యొక్క ఆత్మచ్యతను మాకు నడిపింపుతండి కాబట్టి ప్రభా మీరే ప్రభావ మాకు ఎల్లప్పుడూ సహాయపడమని ప్రార్థిస్తుంది దేవాయచప్రభ ఎవరు ఎలాంటి ప్రశ్నలు వేసిన ప్రభావ వాటికి మేము సమాధానం ఇచ్చేవారు లాగా ప్రభా కేవలం యొక్క ఆత్మచితం మాకు నడిపింపుతండి దేవాయస ప్రభా మరి మీద మాకు తోడ నడిపించండి ప్రభా అదే రీతిగా ప్రభా సుష్మి మరి డెలివరీ చేసుకున్నందుకు మీకు అందిన ప్రభా కానీ ప్రభా బేబీ విషయాన్ని ప్రార్థిస్తున్న ప్రభా ఆ చిన్న పాపం మీ తాకి ముట్టి స్వస్థపరిచిన ప్రభావ దేవాయ ప్రభావ మంచిగా మరి మోషంకి ప్రభా ఈ చుక్కమంగా ప్రభా అక్కడ ఉన్న ప్రతి ప్రాబ్లమ్స్ దయచేసి ప్రభా ఆ బిడ్డ ప్రభా ఆ యొక్క వాటిని తాకి ముట్టి స్వస్థపరచండి ఆట తాకి ముట్టి స్వస్థపరచం ప్రభావ స్వస్థ ఆరోగ్యాన్ని దాచి ఆ చిన్న పాప చుట్టుప్రభ దూతల్ని కాపుదలుగా దాని తండ్రి ప్రభా అదే రీతిగా ప్రభావ కావ్యాశిస్తుంది కావ్యాశి జ్ఞాపకాన్ని చేసుకుంటా స్వస్థపరచండి ఆ బిడలో ఉన్న ప్రతి బయాన్ని ప్రభుత్వంలో గద్దించి కొట్టివేయండి ప్రభా ఆ బిడ ప్రభ భయపడడానికి వీలది ప్రభా ఆ బిడకి ప్రభని యొక్క పరిశుద్ధాత్మ తోడించి నడిపించమని ప్రార్థించండి సేవాయి ప్రభా కుటుంబంలో ప్రతి ఇరుకుని ఇబ్బందిని మీద తొలగించింది ప్రభా శాంతి సమాధానం ఐక్యత దాయించండి ప్రభా సేవా ప్రభా శాంతి సమాధానం ఐక్యత దాయించండి పిల్లల భవిష్యత్తుని మీద ప్రభా ఆశించి తనిపండి ఆ కుటుంబాన్ని మూత గుడి ప్రభా సర్వస్ నడిపించుకుంటాం దేవా సహాయపడమని ప్రార్థిస్తుంటాం దేవాభ అదే రీతిగా ప్రభావన్ని రేణుకాశుని జ్ఞాపకం చేసుకుంటా వాళ్ళిద్దరి గుర్ర ప్రభావ తాగి మూట స్వస్థపరచండి ఇద్దరు మొదల ప్రభా మీ యొక్క ప్రేమ చేత నింపండి ప్రభావ సర్వసతమైన శోత ప్రభా అనేకులకు ప్రకటన చేయడానికి ప్రభా మరి వాళ్ళిద్దరి గుర్ర ప్రభావితమైన ప్రకటన చేయడానికి వారికి ముందుకు నడిపించడం ప్రభా కాబట్టి ప్రభావర్ మీద తోడైన నడిపించని ప్రభావతి ఆరోగ్యానికి గర్జించని ప్రభావ సంపూర్ణ స్వస్థత ఆరోగ్యాన్ని ప్రభావ వాళ్ళ ప్రతి ఆవుల ప్రభా మీరు కుమరించని ప్రభావ ప్రతి ఆవుల ప్రభావ చికొల విలు ప్రభావ ఆ బిడ్డలను స్వస్థపరచండి దేవాయ అదే రీతిగా ప్రభాస్ వారి జన గుడి ప్రభావ మరియు జాతి మరి ఓపెన్ సరేలాగా సాయపడమని ప్రార్థిస్తుంది తనకి మంచి జాబ్ అనుగ్రహించడం ప్రభా సహాయపడమని ప్రార్థిస్తుండీ దేవాయ ఎంతమందికి అయితే జాబ్స్ లేవో ప్రభా వారికి అందరికి జాబ్స్ నిదా ఇచ్చింది ప్రభా దేవాబా మరి అదే రీతిగా ప్రభావ రేపు ప్రభా ట్రైబల్స్ కి వెళ్తున్నారు ప్రభా మరి మీ యొక్క కష్టం వారికి ప్రభా వారికి కావలసిన ప్రతి ఒక్క అవసరం ప్రభా దేవా ప్రభా వెళ్లి తిరిగి వచ్చేంత వరకు కూడా ప్రభా మీ యొక్క రెక్కల ప్రభా ప్రతి కీలని గద్దించి పెట్టుకోండి ప్రభావ వారి మాట సరళం ప్రభా ఈ యొక్క దీతాన్ని కాపదలగా దయచిన ప్రభావ వారి కుటుంబాలను కూడా ప్రభావ వారి కుటుంబంలో ప్రభావ శాంతి సమాధానం ఐక్యత దైచని ప్రభావ దేవా ఆ కుటుంబం చుట్టుకుని యొక్క అగ్ని కవచాలు వేసి పెట్టండి ప్రభా దేవాన్ని కండి దేవా ప్రతి వారిని కూడా ప్రభా నీ యొక్క కృపలో భద్రపరుచుకుంటండి దివా వల్ల నీ యొక్క పనులు ఆ గుడలకు ప్రభా మీరు ఎల్లప్పుడూ తోడని నడిపించండి ప్రభా దేవా ప్రతి వారిని కూడా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించండి శివ నీకేస్తాం నీకేమన్నా శివ ఇక్కడ ఉన్న ప్రతి సేవకులనే మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా శివ బ్రదర్స్ ని ని దీపించండి ఆశించండి వారి సేవ జీవితం ఫలి బాధితులను దించండి ప్రభావ ఎక్కడ ఉన్న కానీ ప్రభావి యొక్క తోడించి నడిపించి ప్రభా అనేకులకు సర్వసమ శోత ప్రకటన చేయడానికి ప్రభా ఇంకా వారికి మరి శక్తికి మించిన ప్రయాణం ఉంది కాబట్టి ప్రభా వారికి సహాయపడమని ప్రార్థిస్తుంది దేవాయస్రభ ప్రతి వారిని యొక్క కృపలో భద్రపరచుకోమని ప్రార్థిస్తుందండి దేవాయస్రభ మరి ఎంతమందితో ప్రభా అనేక రోగాల నుంచి బాధపడుతున్న ప్రభావ వారి నందరింగుడు ప్రభా తిరిగి జ్ఞాపకం చేసుకున్న ప్రభావ వారి నందంగుడి మీద తాకి ముట్టి స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యం వారికి దయచేయమని ప్రార్థిస్తుంది దేవాయస్రభా ప్రతి దేశాన్ని మీరు కాపాడండి రక్షించుకోమని ప్రార్థిస్తుందండి నడిపిస్తారని మరి మీరే ప్రభావ కృప్రపరుషకం అన్నారు దేవుడు సర్జరీలో తోడుగా ఉండాలా దేవునికి ఆపుదాలు ఉండాలా దాంట్లో దేవుడు ఆపరేషన్ దేవుడు దేవుడు గొప్ప విజయం ఇవ్వాలని కృపామయడా సర్వశక్తి మంతా తండ్రి మరలోక ముందున మా తండ్రి నీ యొక్క పరిశుద్ధ నామంలు బట్టి నీకే వందనాలు వందనాలు స్తోత్రాలయ్య ఈ సాయంత్ర సమయం ఉంది ప్రభ రీతిగా మేము కూడుకుని ప్రభ నీకు నా తండ్రి నా తండ్రి మా విన్నపనులను విజ్ఞాపనలను ప్రభ అందిస్తుండగా తండ్రి ప్రతి మొరను ఆలకించే దేవుడవి ఎవరిని కావు నాయన నా తండ్రి ప్రతి ఒక్కరిని ప్రభా ను ప్రతి హృదయాన్ని పరిశీలించే దేవుడవు ప్రతి ఒక్కరిని దర్శించే వాడవ నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి సాయంత్రం సమయం అందు ప్రభ చిన్న కొన్ని విజ్ఞాపనలు ప్రభావం ప్రస్తుతిస్తుండగా తండ్రి ప్రతి ఒక్క విజ్ఞాపనని ప్రభ ఆలకించమని ప్రతి ఒక్క బిడ్డల జీవితంలో గొప్ప జరిగించమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి సుష్మితా సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాం ఆమె చంటి బిడ్డ ప్రభ పుట్టిన బిడ్డకు మరి అనారోగ్యము అస్వస్థత బలహీనత నా తండ్రి ఆ బిడ్డ విషయంలో కార్యం జరిగించండి పరిశుద్ధాత్మ శక్తి చేత ఆ స్వస్థపరచమని నా తల్లి బిడ్డని క్షేమంగా ఇంటికి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రతి అంధకార శక్తులు మంత చీకటి శక్తులు ఆ పని చేయకుండా నీకు అగ్ని కంచిగా వేసి పరిశుద్ధాత్మ చేత నడిపించమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి విషయంలో ప్రార్థిస్తున్నాం నాయన మరి సర్జరీ అని ప్రభ వారి వారు తెలియజేస్తున్నారు ఆ సర్జరీ విషయంలో మీరు కార్యం జరిగించండి ప్రభుత్వ మీ చిత్రమైత సర్జరీని కొట్టివేయండి నాయన మీకు కృపలో జ్ఞాపకం చేసుకుని బిడ్డను బలపరచమని స్వస్థపరచమని ఆ యొక్క షోల్డర్ బోన్ విషయంలో ప్రభల తండ్రి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని నా తండ్రి ఆపరేషన్ విషయంలో నా తండ్రి ఆ బిడ్డ ఉన్నంత సేపు హాస్పిటల్లో చూడకుండా నీకు అగ్ని కంచె వేసి కాపాడండి నడిపించండి డాక్టర్లకు కావాల్సిన జ్ఞానం దయచేయండి నా ప్రభల తండ్రి బిడ్డకు మనోధైర్యం అనగరించండి తల్లిదండ్రులని జ్ఞాపకం చేసుకోనండి ఆ దుఃఖ కుటుంబంలో ప్రభావం దయచేవాడవు నీవేనా తండ్రి ప్రభాస్ సహాయం చేయండి పరిశుద్ధాత్మ దేవా నీ యొక్క గొప్ప కార్యంతో తండ్రి నా తండ్రి మా నాలుగు చాలా దిన ఎన్నో మేళ్ళు మా జీవితంలో మీరు చేసిన దేవుడవు ప్రభా అను మమ్మల్ని కాపాడే దేవుడు మమ్మల్ని విడనాడు కావని ప్రభా వాక్యం చేత మమ్మల్ని బలపరుస్తున్న దేవుడవు భయపడకుడి అని మూడు సార్లు నా తండ్రి చెప్తున్న దేవుడవు తండ్రి ప్రతిదినం నా తండ్రి నీకు అభయ హస్తంతో మమ్మల్ని నడిపించే దేవ నీకు కృపల జ్ఞాపకం చేసుకుంటున్నందుకు నీకు వందనాలు చేయిస్తున్నాం మరి యొక్క సర్జరీ విషయంలో ఘన విజయం దయచేయండి సంపూర్ణ స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం అదే విద్యగా తండ్రి మా ట్రైబల్ మినిస్ట్రీలో వెళ్తున్నా తండ్రి వారి ప్రతి అడుగులో మీరు తోడై ఉండండి ప్రభా చేసిన సేవలో ప్రభాన తండ్రి సేవను విస్తరింప చేసి అనేక ఆత్మలని సంపాదించి ఆ అద్భుతమైన సాక్ష్యం బిడ్డలకు దయచేయండి ప్రతి విధమైన ఆటంకం కొట్టివేయండి నాయన అక్కడ వారికి ఎదురవుతున్నటువంటి ప్రతి సమస్యను ప్రభా ఏస్తున్నమంలో గర్దిస్తున్నాను నా ప్రభ నీ కృపులు జ్ఞాపకం చేసుకోండి సువార్థ విస్తరింపజేయాలి ప్రభా సువార్థ భారంతో వెళ్తున్న యొక్క బ్రదర్స్ ని ఆ టీం ని ప్రభా మీ దీవించండి అగ్ని చేతాభిషేకించి మనం ప్రార్థిస్తున్నాం నా ప్రభ మరేణుక సిస్టర్ విషయంలో తరి ఇంకా ఎవరెవరైతే అస్వస్థతతో ఉన్నారు తండ్రి ప్రతి బిడ్డకి సంపూర్ణ ఆరోగ్యం నా తండ్రి నడిన చరికాలు వరకు కూడా ప్రభ మీరు ముట్టి ప్రతి యముకను ప్రతి మూలుగాను కూడా నా తండ్రి స్వస్థపరిచే దేవుడౌన నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రతి విజయమైన అనారోగ్యం ప్రభ మీరు తరిమి తండ్రి నీకు కాకుదలలో బిడ్డలను బలపరచమని సంపూర్ణ స్వస్థతతో ఆశీర్వదించమని నా తండ్రి మరి ఉద్యోగం లేని బిడ్డలను విషయంలో ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి నిరుద్యోగ సమస్య ఎంత భయంకరమైన నీకు తెలుసు ప్రభా తండ్రి కార్యం జరిగించండి ఆ బిడ్డల జీవితాల్లో గొప్ప వెలుగును కనుగొని చేయండి నా తండ్రి వారి జీవితాలను ప్రభా పట్టి పీడిస్తుంది ఆటంకం కొట్టివేయమని ఏసు శక్తిగల నామంలో ఆ బిడ్డల జీవితాల్లో అద్భుతం జరిగించమని ప్రార్థిస్తున్నాం నా ప్రభా నా తండ్రి ఇంకా కుటుంబాలలో ఒక్కొక్కరే రక్షణ పొంది కుటుంబాలు అన్ని బిడువబడుతున్నాయి ప్రభా కుటుంబంలో నా తండ్రి రక్షణ పొందక తప్పించుకొని తిరుగుతున్నటువంటి ఆయొక్క ఆత్మలను పట్టుబట్టేవాడు నీవేనాయన లేదంటే నీ సన్నిధి నుంచి ఎవరు కూడా తప్పించుకొనలేరు ప్రభ కుటుంబం కుటుంబాలుగా రక్షణ పొందాలి కుటుంబం కుటుంబాలుగా ప్రభా నిన్ను ఎదుర్కొనే ఆ దీనం రావాలని ఆయన సంపూర్ణ రక్షణ కార్యం జరిగించండి నా ప్రభా నువ్వు ఏర్పరచుకున్న వారిని నువ్వు విడనాడు వాడవు కావు ప్రభు నా తండ్రి నీకు గొప్ప కార్యంలో మహిమ గల చేయవాడవు నా తండ్రి ఎన్నో విషయాల్లో మమ్మల్ని ఎన్నో ఆదరించిన దేవుడవు నా తండ్రి ప్రతి విషయంలో మమ్మల్ని బలపరుస్తున్న దేవుడు నా తండ్రి క్రింద పడిన ప్రతిసారి మమ్మల్ని లేవనెత్తు నీవే నాయన ఆదరణ నీవే ప్రభా తి నీ యొక్క కార్యంలో నా తండ్రి విస్తారమైనవి నాయన నా తండ్రి నీకు కృతజ్ఞతలు చెల్లించేటప్పుడు తప్ప ఏమీ చేయలేము తండ్రి ఎందుకంటే నువ్వు చేసిన కార్యంలో తల్లి గర్భం ను మొదలు ఇంత మటుకు కూడా ప్రభాను వేల వేల కార్యాలైనా చెప్పుకున్నటానికి ఎన్నో కార్యాలు చేయచ్యలమైనప్పటికీ బలహీనలమైనప్పటికీ ప్రభా ఎన్నో విషయాలు మమ్మల్ని బలపరుస్తున్నావు వారిని ఉద్ధరిస్తున్నావు నా తండ్రి విశ్వాసంలో నా తండ్రి జారిపోతున్న వారిని బలపరుచు నా తండ్రి ఇంకా ముందుకు సాగుటకు సహాయం చేయండి నీ యొక్క ఆత్మల సంపాదనలో నా తండ్రి పరలోక రాజపు విస్తరణలో ప్రభా ప్రతి ఒక్కరిని నువ్వు చేస్తున్నావు నీకు వందనాలయ్యా నీ వాక్యం చేత బలపరుస్తున్నావు నా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం సంపూర్ణమైన ఆరోగ్యం దయచేవాడవు నీవే తండ్రి ప్రభ నా తండ్రి కృంగిపోయిన వారిని ప్రభా మనస్సు భారంతో ఉన్న వారిని విచారంతో ఉన్నవారిని ప్రభా ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో ఉన్న వారిని నా తండ్రి ఆదరించండి మీరు ముట్టండి ఎందుకంటే ప్రతి ఒక్క నా నేత్రము నా నిన్ను ఆశ మీద ఆశ ఉన్నది ప్రతి ఒక్కరు నువ్వు చూస్తున్నది లోక సంచారం చేస్తూ నీటిమంతుల కొరకై నీక కన్నులు వెదుగుతున్నాయి నాయన నీకు గొప్ప కారులు జరిపించండి మొదలుపెట్టి వారికి నువ్వు సమీపంగా ఉండే దేవుడు ప్రభా నీకే వందనాలు వందనాలు ఏసయ్య ఏమి చెల్లించినా తక్కువైనా తండ్రి మీరు ప్రతి కార్యం బట్టి ప్రతి బిడ్డకి ఇస్తున్నటువంటి విడుదలను బట్టి అతండ్రి సంపూర్ణ సమాధానం సంతోషం దయచేవాడు నీవే అని అని ప్రభా నీకు చెల్లిస్తూ సమస్తంలో ఘనత మహిమ ప్రభావములు ఏసయ్య పశుద్ధ నామంకే చెల్లించుకుంటూ ఏసనామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ వందనాలు ఏ రజర దేవా ఏసు క్రిస్ రాజానికి వందనాలు తండ్రి దినమంత మూలం కాచి కాపాడి సజీవ లెక్కలను నిలబడిన దేవానికి వందనాలు దేవ మరి వాక్యం ద్వారా మీరు మాతను మాట్లాడిన దేవా దేవానికి వందనాలు తండ్రి ఏసుక్రి రాజానికి ఇస్తూ ఉదరం దేవా ముఖ్యంగా దేవా మరి పెన్ని బ్రదర్ ని ముట్టండి ఒక షోల్డర్ ని ముట్టండి సర్జరీ విషయంలో మీరే కార్యం జరిగించి దేవాని నామానికి మహిమ తెచ్చుకోండి దేవా ఏ స్రజానికి ఉద్రం దేవా మా రామచంద్ర ప్రజలను కూడా ముట్టండి దేవ అప్పుడని మీరు తాకండి ఈ గాయంలో స్వస్థత ఉంది ఈ ముట్టి తాకి స్వస్థపరిచి ఆవిడని కృపలో భద్రపరచుకుని దేవ ముఖ్యంగా దేవ రేణుక సిస్టర్ని ముట్టండి దేవా మనజ ప్రజను ముట్టండి దేవా ఆవిడను ముట్టి తాకి స్వస్థత దండి దేవాని కృపలో భద్రపరచుకొని దేవాని నామానికి మహిమ తెచ్చుకోండి దేవా ఏ స్రజాని కిస్తూదరం ఈ సుకృష్ సజా నీకు వందనాలి తండ్రి ముఖ్యంగా స్వరాజ్ బ్రదర్ ని ముట్టండి దేవా ఒక సిస్టర్ ని కూడా ముట్టండి దేవా వాళ్ళకి మంచి ఆరోగ్యం దచ్చి ముఖ్యంగా ఏ మంచి జాబ్ రావాలి మీరే కార్యం చెరిగించి దేవానీ పక్షాన మీ కార్యం జరిగించి ప్రత్యేక అవసరం నీ మహిమలో తీర్చిదేవా ఏ సజానికి దేవా కుటుంబాన్ని రక్షించుకోమే తోండి నీ నామానికి మహిమ తెచ్చుకోండి ముఖ్యంగా కావ్యశిస్టర్ని ముట్టని దేవా తన భర్తను ముట్టండి ఇచ్చిన సంతానాన్ని ముట్టండి దేవ మంచి ఆరోగ్యం దండి ముఖ్యంగా అప్పటికి మారమస్సు రక్షణ దండి ముఖ్యంగా ఆ ఒక తలంపులన్నీ కొట్టి వేసి దయచేసి నీ మీరే తోడండి నీ నామానికి మహిమిచ్చుకుని సేవలు వాడుకోండి దేవా ఏ సజానికి ఇస్తుంది అవి చెల్లె కూడా ముట్టండి దేవా అప్పుడని కూడా ముట్టి తాకి స్వస్థత పరిచి విడుదల దయచేసి దేవా మీరే ఆత్మకార్యం జరిగించి దేవా నిన్న ఆ కుటుంబంలో సమాధానం శాంతి నెమ్మది దయచేసి ఆ కుటుంబాన్ని మీరు రక్షించుకుని దేవా ఏ ముఖ్యంగా దేవ అన్న వాళ్ళు మరి సేవకి ప్రయాణంలో మీరే తోడయి ఉండండి దేవా ముఖ్యంగా అన్న కూడా మంచి ఆరోగ్యం దయచండి దేవ మీరే తోడయి ఉండండి దేవా ఎంత మంది వెళ్తారు అందరికి మీరు తోడయి ఉండే దేవా దేవాలి దేవదత్తులు కార్ధలా దయచేసి దేవాన్ని కృపలో భద్రపరచుకొని దేవాని నామానికి మహిమ తెచ్చుకుని దేవ సమర ఇష్టం దేవ ముఖ్యంగా మరి దేవానికి ఇస్తున్న స్కైప్ లో మరి బ్రదర్స్ సిస్టర్స్ కూడా ముట్టండి వాళ్ళకున్న ప్రత్యేక అవసరం మహిమలో తీర్చి దేవాణి నామానికి మహిమ తెచ్చుకోమని యస్ కృష్ణ నామ్ తండ్రి ఆమెని కళ్ళు మూసుకుని స్తోత్రం అయినా పరిశుద్ధ మైమోన్నతుడా సర్వ సర్వోన్నతుడా సర్వాధికారి సర్వ సృష్టికరైన ప్రభా నీకు వందనాలు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న తండ్రి నీకే స్తోత్రం అబ్రహాం ఇస్ యాకొ ప్రదేవా నా దేవానికి వందనాలు ప్రభా ఈ రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకు కొట్లాది వందనాలు ప్రభావ అయ్యా పొద్దు నుంచి మమ్మల్ని రాత్రి వరకు మమ్మల్ని కాచి కాపాడి భద్రతరుస్తున్న దేవా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రతి ఒక్క ఆటంకాలు తొలగించండి యేసు ప్రభా నీకే వందనాలు అయినా యేసు ప్రభా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మీరు వాక్ నుంచి మీరు మాత్రం ముట్టడైన విధానాన్ని బట్టి నీకు వద్ద బలపరిచిన దేవా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం అయినా ఏసు ప్రభా వచ్చిన పదవించండి ఆశీర్వదించి రక్త పురుషులు దయచేయండి మరి కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాం ఆయన యేసు ప్రభా రామచంద్ర విషయంలో ప్రార్థిస్తున్న దేవాడని ముట్టడి తాకండినైనా ఎక్కడైతే యేసు ప్రభా అక్కడ సజ్జర్ అయితే అక్కడ స్వచ్ఛత దయచేయండి దేవా మరి ఇన్ఫెక్షన్ కాకుండా సహాయపడండి ఏసుకృష్ణ నామంలో బ్యాక్టీరియా అంతా చనిపోను కాక గొప్ప విజయాన్ని దయచేసి ఆ బిడ్డ మారుమనిగా ఆ కుటుంబం రక్షించుకోండి రక్తం చుట్ట కొనండిన ఆయన ఆ కుటుంబంతో సాక్షి నిలబెట్టిన నామానికి మేమ తెచ్చుకోండి ఆటంకాలు తొలగించండి దేవా సుస్మిత మరి సిస్టర్ విషయంలో ప్రార్థిస్తున్నాం ఆ బిడ్డ యేసుప్రభ ఇచ్చిన జను బట్టిన ప్రభ అందుని బట్టి నీకే వందనాలు ప్రభిడ్కు ప్రతి ఒక్కరు రక్తపోషణం చేసిన దేవా నీకే స్తోత్రం నాయన యేసుప్రభ తల్లి బిడ్డ క్షేమంగా ఉండటం సహాయపడండి గొప్ప విజయాన్ని మీద ఇచ్చేయండి పరలోక దూతలకు ఆద్రద ఇచ్చండి అయా నీకే వందనాలు దేవా ముఖ్యంగా చిన్న బిడ్డని ఇచ్చిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రం నాయన ఆ బిడ్డ రాజ్యానికి కట్టే బిడ్డగా వాడబడాల దేవాసుప్రభ మీ సహాయం చేయడనైనా ఇచ్చిన బహుమానాన్ని ఇంకా బలమైన పాత్రగా వాడబడను గాక నీ మై భూ మీద సాక్షిగా నిలబెట్టండి ఆటంకాల మీద తొలగించండి రక్త పురోషణం దించండి కుటుంబం అంతా మారు మర్చిపోతున్నారు కాక పురాత్మ అందకర దయ్యాలు చీకట్లు ఏసు ప్రభానికి వందన కుటుంబకంతా విడుదల పొందునుగాక మీరే కార్యం జరిగించండి అయానికే స్తోత్రం చెల్లిస్తున్నాం అయినా కష్టం ముట్టడి తాకండి స్వస్థపరచండి అయినా మనజ్ట్ తాకండి మంచి ఆరోగ్యం స్వచ్ఛత దయచేయండి ఇంకా మీరు సేవల బలంగా మీరు వాడుకోండి దేవా మీరు సిస్టర్ కి సంపూర్ణంగా స్వచ్ఛత పొందాలా ఎక్కడైతే స్వస్థత పొందాలా విడుదల కలగ చేయండి అయినా వాళ్ళ దీవెన్లు ఆశలు పొందుకొని ఇంకా ముందుకు సేవకి వెళ్లాలా ప్రభావ మీరు బలంగా మీరు వాడుకోండి ఏసు ప్రభానికే వంద కుటుంబం అంతా సాక్షిని పెట్టి అక్కడికై సిద్ధపరచుకోండి ఒక్క విరిస్ట ముట్టడి కాకండి అయినా ఏసుకృష్ణ నామకున్న ప్రతి ఒక్క అనారోగ్య నుంచి విడుదల పొందాలా విడుదల పొందాలా బలహీన విడుదల పొందాలా సైతం రాజామంతా కూల్చివేయండి ఆ కుటుంబాన్ని పీడశక్తి గర్తించి వాళ్ళ భర్తతో కూడా మీరు తోడైన ఉద్యోగస్తుల బి నిలబెట్టండి కూడా మార్మల్స్ పొందునగాక ఏసు ప్రభానికే వందనాలైనా ఇచ్చిన సత్యం స్తోత్రం వాళ్ళని కూడా దీవించి ఆశీర్వదించి రక్త పురుషం దాయించేయండి నీ సాక్షి నిలబెట్టే ఆటంకాలను గర్తించండి ఏసు ప్రభానికే వందనాలైనా వాళ్ళు కుటుంబం దీవించి ఆశీర్వదించి రక్త పురుషులు దయచేసి అక్కడ పచ్చుకోండి బెన్నిర్మలు కూడా ముట్టండి అయినా మరి పదమూడో తారీఖు నాడు ఏసు ప్రభావ ప్రభా డాక్టర్కి మంచి జ్ఞానం ఇచ్చి నడిపింపబడను గాక ఆ బెడ్ చుట్టుని పరులోకూతల కాపురద ఇచ్చేయండి రక్త ప్రోక్షణ ఇచ్చేయండి అయా మీరు సహాయపడే దేవుడో ప్రభా అయా యేసుకృష్ణ నామంలో దేవా సాక్షి మీరు నిలబెట్టండి యేసు ప్రభానికి వందన యేసుకృష్ణ నామం సంపూర్ణంగా యేసుప్రభా పడిన స్వచ్ఛత పొందుకొని నీ సాక్షి పొందుకొని నీ సేవ చెయ్యను గాక నీ రాజ్యానికి కట్టునుగాక భూమి మీద మీరు గొప్పగా వాడుకోండి సేవకునిగా ఏసుప్రభా బలమైన పాత్ర మీరు వాడుకోని నామానికి మేమ తెచ్చుకొని కుటుంబకున్న అవసరం మీరు తీర్చండి కుటుంబంతో సేవల బలంగా వాడుకోని రాకడ సిద్ధపరుచుకోండి సైతన్నడగా తొలగించండి అయ్యా ఇంత వరకు ఏసు ప్రభా ప్రతి ఒక్కటి మైమనికే చలివును గాక నేను ఈ ఆరో మీరు సహాయపడ్డట వచ్చిన ప్రతి బ్రదర్ సిస్టర్ ని దీవించండి ఆశ్రెండ్ రక్త పురుషం దండి వాళ్ళ కుటుంబంకున్న బంధకాన్ని తెప్పివేయండి కుటుంబంకున్న బలహీనత మీరు కొట్టివేయండి ఏసు ప్రభా కుటుంబాన్ని అంతా ఎవరైనా మారలేదో గాక గొప్ప విజయాన్ని దయచేసి మీరు రాకడ కుటుంబాన్ని అంతా నీ నామానికి మేమ సేవల బలంగా వాడుకోమని ఏసుకృష్ణ వేడుకుంటున్నాం స్వత్రం పరిశుద్ధ నా తండ్రి యేసు ప్రభు గొప్ప దేవ జీవంగల దేవ నీకే స్థుతి సర్వశక్తులు సర్వోన్నతముడ భూమి ఆకాశం భూమి ఆకాశం సృష్టించిన దేవ ఆద్యంత ఆద్యంతమై ఉన్నావు ప్రభువ భూమి నా పాదపీఠము అన్నావు ఆకాశం నీ సింహాసనం తండ్రి ఎక్కడ ఇద్దరు ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉన్నా ఉంటారు అక్కడ నువ్వు ఉంటావు అని సెలవు మరి మేము ఇక్కడ ఇక్కడ ఇక్కడ కూడా ఇక్కడ కూడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి మేము చేసే ప్రతి ప్రార్థనకి జవాబు ఇచ్చేటట్టుగా సహాయం చేయదేవాసప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ పరిశోధన వరకు తండ్రి మీకు వందనాలను అయినా ఇంతవరకు మీరు మాకు సహాయాలు కూడా నడిపించేందుకు మీకు వందనాలు తండ్రి ఈ ఆరాధనంతో మీరు ఆధిపత్యం వహించి నడిపించేందుకు మీకు వందనాలని అయినా మీరు మాట్లాడి బలపరిచినందుకు మీకు వందనాలైనా మా ప్రార్థనలన్నీ మీ సన్నిధికి చేరినని సంపూర్ణంగా మేము విశ్వసిస్తున్నాం వాటికి తగిన ప్రతిఫలం మీరు అనుక్రీస్తున్నారని విశ్వసిస్తున్నామని అయినా మేము పాల్గొన్న వారు అందరినీ ఆశ్రయించండి వారి చుట్టూ కంచి వేయండి మంచి ఇద్దరుతా ఇచ్చేయండి వేకు నెల మీ తండ్రి ఆమెన్ మన ప్రభు ఏసు క్రీస్తు సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలంతోక ఆ మెయిన్